మహావాక్య విచారణ శ్రీ జగద్గురు శంకర భగవత్ పాదులు వాక్య వృత్తిలో చాలా విస్తారంగా చేసి ఉన్నారు అక్కడి విషయాన్ని కించిత్ అవలోకనం చేద్దాము తత్వసి మహావాక్యంలో తత్వ త్వ మరియు ఈ రెండింటిని అభిన్నములుగా చెప్పేటువంటి అసి పదము ఈ మూడు పదాలు ఉన్నాయి అందులో తొం పదానికి వాచ్యార్థము జీవుడు తత్పదానికి వాచ్యార్థము ఈశ్వరుడు మొదలు తొంపద వాచ్యమును చెప్తూ ఉన్నాడు ప్రత్యయ శబ్దయో అంతఃకరణ సంభిన్న బోధ సంతఃకరణ ఉపాధికుడవు చిడు నేను అనేటువంటి జ్ఞానానికి మరియు నేను అనేటువంటి శబ్దమునకు అంటే అహం ప్రత్యేమునకు అహం శబ్దమునకు విషయమౌచు తత్వమసి అనేటువంటి వాక్యంలోని త్వప పదానికి వాచ్యార్థమౌచున్నాడు అట్లే తత్పదానికి వాచ్యం చెప్తున్నాడు మాయోపాధిర్ సర్వజ్ఞత్వాది లక్షణ పారోక్షబల సత్యాధ్యాత్మక తత్పదాభిద మాయోపాధికత్వము జగత్కారణత్వము సర్వజ్ఞత్వము పరోక్షత్వము మొదలైనటువంటి ధర్మాలతో విశిష్టమైనటువంటి ఏ పరమాత్మ ఉన్నాడో మరియు సత్య జ్ఞానానంత శబ్దాల చేత చెప్పబడినటువంటి ఏ పరమాత్మ ఉన్నాడో అంటే జగత్ తటస్థ లక్షణం చేత సత్య జ్ఞానాంతాది స్వరూప లక్షణం చేత చెప్పబడినటువంటి ఏ పరమాత్మ ఉన్నాడో అతడే మహావాక్యంలోని తత్పదమునకు వాచ్యార్థ మనపడుచున్నాడు అయితే ఈ జీవేశ్వరులయందు ఏవైతే ధర్మాలు మనకు వినపడుచున్నావో అనగా ఈశ్వరునికి పరోక్షత్వము సర్వజ్ఞత్వము సర్వశక్తిత్వము జగత్కారణత్వము వ్యాపకత్వము ఏకత్వము మాయను తన వశం లో ఉంచుకునటువంటి మాయాదీసుడని ఈ మొదలైనటువంటి ఏ ధర్మాలు వినపడుచున్నవో మరియు జీవునియందు అల్పజ్ఞత్వము అల్పశక్తిత్వము నానాత్వము అపరోక్షత్వము అవిద్యకు వశగతుడైనటువంటి వాడు అని మొదలైనటువంటి ఏవైతే ధర్మాలు వినపడుచున్నవో ఇవన్నీ కూడా జీవేశ్వరులయందు విరుద్ధ ధర్మాలుగా గోచరిస్తూ ఉన్నాయి సర్వజ్ఞుడు అల్పజ్ఞుడు పరోక్షుడు అపరోక్షుడు వ్యాపకము పరిచ్ఛున్నము ఇవన్నీ కూడా విరుద్ధమైనటువంటి ధర్మాలుగా మనకు స్పష్టంగా తెలియబడుతున్నందువలన మరి విరోధి పదార్థాల ఎందు అభేదము సంభవించుట పొసగదు కానీ తత్వమశి మహావాక్యంలోని అసి పదం యొక్క చేత జీవేశ్వరులకు శృతి అభేదమును బోధిస్తూ ఉంది మరి అభేదమును సిద్ధి చేయాలంటే వాచ్యార్థం లోపల సంభవించుట లేదు అందువల్ల ఎప్పుడైతే వాక్యార్థము తెలియబడిన పిమ్మట ఇతర ప్రమాణాలకు విరోధం ఏర్పడుతుందో అప్పుడు లక్షణాను ఆశ్రయించవలసి వస్తుంది అని చెప్తూ ప్రత్యే పరోక్షయత్వ పూర్ణత విరుద్ధే తస్మాత్ ఒకే ఒక బ్రహ్మ వస్తువు కన్నిటికి సర్వాంతరముగా ఉండి సర్వసాక్షిగా ప్రకాశిస్తుంది ఆ బ్రహ్మమే ఆకాశం మొదలుకొని సకల భూత భౌతికాత్మకమైనటువంటి జగత్తునకు ఆధారముగా ఉండి ప్రత్యేగాత్మ వలె పరోక్షముగా ఉన్నది మరియు దేహేంద్రియాది ద్వైతంతో కూడుకుని ప్రత్యేగాత్మ పరిచునుడై ఉన్నాడు నిఖిల జగదాధారమగు పరమాత్మ పరిపూర్ణుడై ఉన్నాడు మరి ప్రత్యక్షము పరోక్షత్వము అద్వితీయత్వము సద్వితీయత్వము పరిచ్ఛిన్నత్వము పరిపూర్ణత్వము మొదలైనటువంటి ఏవైతే ధర్మాలు ఉన్నాయో ఇవన్నిటిలో విరోధము కనపడుతున్నందువలన ఈ జీవేశ్వరులకు ఐక్యము పొసుగదు కాబట్టి లక్షణ వృత్తిని ఆశ్రయించుట అత్యంత ఆవశ్యకమై ఉంది అని అంటూ లక్షణ యొక్క ఆవశ్యకతను చెప్పారు అట్లే లక్షణ యొక్క లక్షణను కూడా ఈ విధంగా చేశాడు శ్రీ శంకరుల లక్షణ ఎప్పుడు స్వీకరించాలి ఈ విషయాన్ని వాక్యవృత్తిలో నలభై ఏడో శ్లోకంలో ఈ విధంగా చెప్పారు మానాధేతో ముఖ్యార్థశ ముఖ్యార్థే నా వినాభూతే ప్రతి ముఖ్యార్థస్ పరిగ్రహే మరియు ముఖ్యార్థస్ అపరిగ్రహే అని ఈ విధంగా కూడా పాఠాంతరం ఉంది అంటే వాక్యం యొక్క ముఖ్యార్థము గ్రహించబడిన పిదప మానాంతర విరోధేతు ఇతర ప్రమాణాలకు విరోధం గనక ఏర్పడినప్పుడు ఆ ముఖ్యార్థమునకు అవినాభూతమైనటువంటి ముఖ్యార్థం చేత నియత సంబద్ధమైనటువంటి అధికార్థమును గ్రహించుట లక్షణ అనబడుతుంది అందువల్ల తత్వమసి మహావాక్యంలో వాచ్యార్థం చేత విరోధం కనపడుతున్నందున లక్షణను అవశ్యంగా స్వీకరించవలసి వచ్చింది అయితే స్వామీజీ లక్షణ మూడు ప్రకారాలుగా ఉంది కదా మరి అందులో తత్వమసి మహావాక్యంలో ఏ లక్షణ స్వీకరించబడుతుంది అని శంక ప్రాప్తమైనప్పుడు ఆచార్యులు చెప్తూ ఉన్నారు తి వాక్యు లక్షణ లక్షణ్యాధి వాక్యస్థ పదయోరివ నాపర ఆ దేవదత్తుడే ఇతడు అని స్వయం దేవదత్త వాక్యాన్ని ప్రయోగించినప్పుడు అక్కడ ఆ దేశము ఆ కాలము ఈ దేశము ఈ కాలము వీటిని వదిలిపెట్టి కేవలం దేవదత్తుడైనటువంటి వ్యక్తి మాత్రమును ఏ విధంగా మనము స్వీకరిస్తున్నామో అంటే తద్దేశ తత్కాల విశిష్టమైనటువంటి దేవదత్తుణ్ణి ఏతద్ధ ఏతత్కాల విశిష్టమైనటువంటి దేవదత్తుణ్ణి అభిన్నముగా తెలుసుకుంటూ ఉన్నాము ఆ దేశ వదిలేసి తద్దేశ కాలము ఏతీస కాలమును వదిలేసి కేవల దేవదత్త పిండమును మాత్రము గ్రహిస్తూ ఉన్నాము అట్లే తత్వం అసి అనేటువంటి మహావాక్యం నందు ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారంగా తత్పదం యొక్క వాచ్యార్థము ఉన్నటువంటి మాయా మరియు తత్కార్యభూతమైనటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని త్యాగం చేసి అట్లే తొంపద వాచ్యంలో ఉన్నటువంటి అల్పజ్ఞత్వాది ధర్మాలు మరియు వాటికి కారణమైనటువంటి అంతఃకరణము ఈ భాగాన్ని వదిలేసి తత్పద వాస్ లోని త్వంపద వాచ్యంలోని చేతనాంశమును మాత్రము గ్రహించి జీవబ్రహ్మల యొక్క తెలుసుకోవాలి ఈ జీవ ఏకత్వాన్ని చెప్పడానికి తత్వమస్య మహావాక్యము భాగత్యాగ లక్షణను స్వీకరిస్తుంది కేవల జహల్ లక్షణ గాని కేవల అజహద లక్షణ గాని మహావాక్యం నందు అన్వయించదు గంగా ఘోష అనేటువంటి వాక్య ప్రయోగం చేసినప్పుడు అక్కడ గంగలో గొల్లపల్లె ఉన్నది అనేటువంటి వాక్యార్థము నిష్పన్నమవుతుంది కానీ ఈ వాచ్యార్థము ప్రత్యక్ష ప్రమాణానికి విరోధం అవుతుంది ఎందుకంటే గంగ అనేటువంటి శబ్దానికి ప్రవాహ రూప దేవనది గంగా అంటే జల ప్రవాహము ఆ నది రూప జల ప్రవాహం నందు గొల్లపల్లె ఉండుట సంభవించదు అందుకని ఆ గంగా అనేటువంటి శబ్దానికి వాచ్యార్థమును సంపూర్ణంగా త్యాగం చేసి తత్సంబి అయినటువంటి తీరమును మనము గ్రహించి ఆ తీరం నందు ఉండేది సంభవిస్తుంది అని లక్షణ చేత తెలుసుకుంటాం ఇది ఏ లక్షణ అనంటే జహద్ లక్షణ అంటే సంపూర్ణ వాచ్యార్థాన్ని త్యాగం చేసి తత్సంబంధి అయినటువంటి అధికారథాన్ని గ్రహించుట ఏది అది జహద్ లక్షణ అనపడుతుంది ఆ ప్రకారంగా తత్వశీ మహావాక్యంలో తత్పదానికి వాచ్యార్థమైనటువంటి సర్వజ్ఞత్వాది ధర్మ విశిష్టమైనటువంటి ఈశ్వర చైతన్యము మరియు తమ పదానికి వాచ్యార్థమైనటువంటి అల్పజ్ఞత్వాది ధర్మ విశిష్టమైనటువంటి జీవ చైతన్యమును సంపూర్ణంగా త్యాగం చేసినట్లయితే మనకు ప్రయోజనం సిద్ధించదు దత్తమశ్రీ మహావాక్యము వాచ్యార్థములోనే విరోధి భాగాన్ని త్యాగం చేస్తూ అవిరోధి అయినటువంటి కేవల చేతనాంశం ఐక్యమును బోధిస్తున్నది కాబట్టి సంపూర్ణ వాచ్యార్థాన్ని త్యాగం చేస్తే చేతనాన్ని కూడా త్యాగం చేసిన వాళ్ళం అవుతాం కావునా మనకు ప్రయోజనం సిద్ధించదు జీవబ్రహ్మల యొక్క ఐక్యం అనేది సిద్ధించదు ఈ విధంగా ఒక కొబ్బరికాయలో మనము దానిపైన బూరును మరియు ఇవన్నీ చూసి చ ఇది క్లిష్టమైనటువంటి పని ఇది వద్దులే అని ఒకవేళ దాన్ని పడవేసినట్లయితే మనము దానిలోని కొబ్బరి అనేటువంటి ఫలాన్ని కోల్పోతాం అట్లా సంపూర్ణ వాచ్యార్థాన్ని గనక మనం త్యాగం చేసినట్లయితే ఆ వాచ్యార్థంలోనే ఏకాంశమైనటువంటి చేతన భాగాన్ని కూడా త్యాగం చేసిన అవుతాం కాబట్టి మనకు జీవబ్రహ్మల యొక్క ఐక్యం ఫలము దక్కకుండా పోతుంది అందువల్ల జహదు లక్షణ మహావాక్యంలో సంగతము కాదు అట్లే షోణోధావతి అని వాక్య ప్రయోగం చేసినప్పుడు షోణ అంటే ఎరుపు వర్ణము ఎరుపు రంగు ధావతి అంటే పరిగెత్తుచున్నది ఈ వాక్యార్థాన్ని మనం తెలుసుకున్నట్లయితే ఎరుపు రంగు పరిగెత్తుచున్నది అని తెలుస్తుంది అయితే ఎరుపు రంగు అనేది గుణము కాబట్టి గుణము ఎప్పుడు కూడా స్వతంత్రంగా ఉండజాలదు అది ద్రవ్యాన్ని ఆశ్రయించుకునియే సమవయ సంబద్ధమై ఉంటుంది ద్రవ్యాన్ని విడిచి గుణము ఎక్కడ కూడా ఉండదు అలాంటప్పుడు అస్వతంత్రమైనటువంటి శోణ వర్ణము ఎరుపు వర్ణము పరిగెత్తుట సంభవించదు అంటే దానికి ఆశ్రయమైనటువంటి ఒక ద్రవ్యమును మనము అధికంగా అర్థం చేయాలి అంటే శోణ పదమునకు వాచార్థమైనటువంటి ఎరుపు వర్ణము అర్థమును వదలకుండా తత్సంబంధి అయినటువంటి అధికారతమును ద్రవ్యమును మనము గ్రహించాలి అంటే పరిఎత్తుట అనేది కేవలం అస్వతంత్రమైనటువంటి జడమైనటువంటి ఎరుపు వర్ణములో సంభవించదు కాబట్టి ఆ ఎరుపు వర్ణము కలిగినటువంటి ఒక పశువిశేషమైనటువంటి గుర్రము పరిఎత్తుచున్నది అని మనము ఆ గుర్రము అనేటువంటి ద్రవ్యాన్ని అధికంగా కల్పన చేయవలసి వస్తుంది కాబట్టి వాత్స్థాన్ని త్యాగం చేయకుండా తత్సంబి అయినటువంటి అధిక అర్థాన్ని లక్షణ కాబట్టి ఇది ఏ లక్షణ అనంటే అజహత లక్షణ అనబడుతుంది వాచ్యార్థాన్ని త్యాగం చేయకుండా తత్సంబంధి అయినటువంటి అధికారథాన్ని గ్రహిస్తున్నాము గనక అజహత లక్షణ అట్లే తత్వంబీ మహావాక్యంలో గనక అజహాత లక్షణను స్వీకరించినట్లయితే వాచ్యార్థాన్ని త్యాగం చేయకుండానే అధికారథాన్ని గ్రహించవలసి వస్తుంది మరి వాచ్యార్థాన్ని త్యాగం చేయకపోతే విరోధము పరిహారము కానేరదు విరోధం అలాగే ఉండిపోతుంది మరి ఎప్పుడైతే విరోధం ఉంటుందో ఆ భేదం సంభవించదు అందువల్ల మనకు అజాధ లక్షణ కూడా అంగీకార్యము కాదు అందుకని పరిశేష న్యాయం చేత భాగత్యాగ లక్షణయే ఆశ్రయించదగినది తమశ్రీ మహావాక్యము అఖండార్థ బోధకము అయితే ఒకనొక శంకాకారుడు శంక చేయవచ్చు ఏమనంటే విధంగా లోకంలో గామానయ అనేటువంటి వాక్యము గాని నీలముత్పలం అనేటువంటి వాక్యము గాని లక్షణాలు లేకుండానే సాక్షాత్గా వాచ్యార్థం చేతనే ఆ వాక్యం యొక్క అర్థమును బోధిస్తూ ఉన్నాయి సంసర్గం చేత గాని లేదా విశిష్టము చేత గాని ఈ వాక్యాలు లక్షణను ఆశ్రయించకుండానే సాక్షాత్గా వాటి యొక్క అర్థ బోధ ఉన్నాయి అట్లే తత్వమస్య మహావాక్యం కూడా లక్షణను ఆశ్రయించకుండానే దాని యొక్క అర్థమును బోధించాలి లక్షణ చేయాల్సినటువంటి అవసరమేమి అప్పుడు దానికి సమాధానము ఈ విధంగా చెప్పబడుతుంది అస్మిన్ వాక్యే నీలముత్పలం ఇత వా నా అస్మిన్ వాక్య అంటే ఈ తత్వమస్యా మహావాక్యాల్లో గా మానయాని గాని నీలముత్పలం గాని వాక్యాలు ఏ విధంగా లక్షణను ఆశ్రయించకుండానే సాక్షాత్గా వాటి వాటి అర్థమును బోధించినట్లు తత్వమశ్రీ మహావాక్యము బోధించదు మరే మనగా లక్షణను ఆశ్రయించి తాత్పర్యార్థమైనటువంటి అఖండార్థమును శుద్ధ చైతన్యమును బోధిస్తుంది ఇదే విషయాన్ని శ్రీ జగద్గురు శంకర భగవత్పాదులు వాక్య వృత్తిలో ఈ విధంగా చెప్పారు సంసర్గో విశిష్టో వాక్యార్థోన అఖండైకర సత్వే వాక్యార్థో విదూ సమ్మత సంసర్గాని విశిష్టార్థమును గాని తత్వమశ్రీ మహావాక్యము బోధించదు ఇది శ్రుతి సమ్మతము కాదు మరియు విద్వానుల యొక్క సమ్మతము కూడా లేదు అయితే శృతికి కానీ మహాత్ములకు కానీ తత్వమశీ మహావాక్యం యొక్క అభిప్రేతార్థం ఏమిటి అనంటే అఖండైకరస వాక్యార్థం విదుషామత శృతి షడ్లింగ తాత్పర్యములో అయినటువంటి ఉపక్రమోపసంహార అభ్యాస పూర్వత ఫల వాదోపత్తి చలింగం తాత్పర్య నిర్ణయే అని చెప్పిన ప్రకారంగా అఖండైక రసమైనటువంటి శుద్ధ చైతన్యమును బోధించుటే మహావాక్యమునకు తాత్పర్యం ఉంది అని శృతుల యొక్క మరి అభిప్రాయము ఉంది ఈ విధంగా లోకంలో గా మానయా అనేటువంటి వాక్యము సంసర్గార్థమును బోధిస్తుందో ఆ విధంగా తత్తు మహావాక్యము బోధించదు గామానయ అనేటువంటి వాక్యంలో అనేక పదములు వాటి వాటి అర్థమును బోధిస్తాయి ఆ ఆ పదార్థములన్నీ కూడా పరస్పరము అన్వయించబడి సంబంధపడి వాక్యార్థాన్ని బోధిస్తాయి ఆకాంక్ష యోగ్యత సన్నిధి అనబడు శబ్ద సహకారి హేతువులను తీసుకొని వాక్యార్థాన్ని బోధిస్తుంది గామానయ అనేటువంటి వాక్యం దీనికి కుమారేల పట్టు యొక్క మతానుసారంగా అభిహితాన్వయవాదము అంటారు వ్యవహారే భట్టనయ అనేటువంటి న్యాయం వేదాంతులు కూడా అవిహిత అన్వయవాదాన్ని స్వీకరిస్తారు కాబట్టి లౌకికమైనటువంటి వాక్యాలలో పదములు వాటి వాటి వాచ్యార్థమును బోధించిన పిదప ఆ పదార్థములు పరస్పరం అనువయింపబడి వాక్యార్థాన్ని బోధిస్తాయి దీనికి అవిహిత అంటారు ఆ విధంగా తత్మశి మహావాక్యంలో తత్పదము గానీ త్వం పదము గాని అనువయించి సంసర్గార్థమును వు అట్లే నీలం ఉత్పలం అనేటువంటి వాక్యంలో వలె తత్వమసి మహావాక్యము విశిష్టార్థాన్ని బోధించదు నీలముత్పలం అనేటువంటి వాక్యంలో నీలము మరియు ఉత్పలము వీటిలో పరస్పరము గుణగుని భావము ఉన్నందువలన नील पदार्थमु श्वेत पीता गुणमुक व्यवर्तकमी उत्पल पदार्थमु घट पटादी द्रव्युक व्यावर्थक अंत नील गुणमु मे उत्पल द्रव्यम परस्परम विशेषण विशेष भाव रूप संसर्गार्था बोधिस्ट नी लेक नील पदार्थम उत्पल पदार्थमुदा तो मरकर విశిష్టమయ్యి వాక్యార్థాన్ని బోధిస్తాయి అంటే నీల విశిష్ట ఉత్పలము లేదా ఉత్పల విశిష్ట నీలము అని ఈ విధంగా అన్వయించబడి విశిష్టార్థాన్ని బోధిస్తాయి లేక రెండు కలిసి ఏకార్థమును అంటే నీల రంగు కలిగినటువంటి ఉత్పలము అనేటువంటి అర్థమును బోధిస్తాయి నీలముత్పలము అంటే నల్ల కలువ నీలి రంగు కలిగినటువంటి కలువ పూవు అని అర్థము అయితే ఈ మూడు ప్రకారాలైనటువంటి అర్థములలో నీలముత్పలం వాక్యము అభిదా వృత్తి చేత అంటే శక్తి వృత్తి చేత వాక్యార్థమును బోధిస్తుంది శక్తి వృత్తి చేత తన వాక్యార్థాన్ని బోధించినప్పుడు ఇతరమైనటువంటి ప్రమాణాలకు ఏం విరోధము కలుగటం లేదు అందువల్ల లక్షణ యొక్క అపేక్ష లేకుండానే లక్షణను ఆశ్రయించకుండానే శక్తి చేత తన యొక్క వాక్యార్థాన్ని बोधिस्टी नील मुत्पल अने वाक्य अंकनी अ संसर्गम विशिष्ट धतम का महावाक्यम यील मुत्पल अने वाक्यू विपरीत मुग अं संसर्गार्थम का विशिष्टार्थम गोधा अखंडाराथा बोधिंद తత్పదానికి అర్థము పరోక్షత్వాది విశిష్టమైనటువంటి ఈశ్వర చైతన్యము తుమ్పదానికి అర్థము అపరోక్షిష్ట జీవ చైతన్యము ఇక్కడ తత్పదము తుంపదములలో విశేషణ విశేష భావం లేదు ఏ విధంగా నీలముత్పలంలో ఉత్పల రూప ద్రవ్యము విశేషము నీల గుణము విశేషణము ఈ రెండు విశేషణ విశేష భావం చేత విశిష్టార్థమును నీల ముత్పలం అనేటువంటి అర్థమును బోధిస్తున్నాయి కాని ఇక్కడ ఈ పరోక్షత్వాది విశిష్ట ఈశ్వర చైతన్యం నందు విశిష్ట జీవ చైతన్యం పరస్పరం విశేషణ విశేష భావం సంభవించదు కావున సంసర్గార్థమును బోధించవు ఒకదాని చేత మరొకటి విశిష్టమై కూడా అంటే ఈశ్వర చైతన్య విశిష్ట జీవ చైతన్యమని గాని లేదా జీవ చైతన్య విశిష్ట ఈశ్వర చైతన్యమని గాని పరస్పరము విశేషణ విశేష భావము చేత అర్థమును బోధించవు మరి వాచ్యార్థం చేత రెండు భిన్న భిన్న ప్రవృత్తి నిమిత్తములు గలవై ఉన్నందువలన పరోక్షత్వ అపరోక్షర్మాలు ఉన్నందువలన అత్యంత ఐక్యం కూడా బోధింపజాలవు ఒకవేళ ఆ విధంగా స్వీకరించినట్లయితే ప్రత్యక్షాది ప్రమాణాలకు స్పష్ట విరోధం కనపడుతుంది కాబట్టి ఇక్కడ వాచ్యార్థంలో విరోధం కనపడుతున్నందువలన తప్పకుండా లక్షణను స్వీకరించవలసి వస్తుంది అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మూడు అర్థాలలో అంటే గుణగుని భావం విశిష్టార్థమును బోధించుట మరియు ఒకదాని చేత ఒకటి విశిష్టమయ్యి న్ని బోధించుట లేదా రెండు పదములు అభేదార్థాన్ని బోధించుట అనేటువంటి మూడు అర్థాలలో మూడవ అర్థమైనటువంటి నీల అభిన్నమైనటువంటి ఉత్పలము లేదా ఉత్పల అభిన్నమైనటువంటి నీలము ఈ మూడవదైనటువంటి అభేదార్థం ఏదైతే ఉందో ఈ రెండిటిలో ఐక్య బోధ అంటే అభేద బోధ కలుగుచున్నప్పటికీ అఖండ రూపమైనటువంటి అర్థం మాత్రము కాదు ఎందుకు అనంటే ఒకటి గుణము మరొకటి ద్రవ్యము రెండిటిలో అభేదం ఉంది ఎందుకంటే గుణము గుణి అయినటువంటి ద్రవ్యాన్ని విడిచి ఉండుటకు వీలు లేదు గుణగునికి సమవాయ సంబంధం ఉంటుంది కాబట్టి గుణిని ఆశ్రయించుకొని గుణం కాబట్టి రెండిటికి భేదం ఉండదు అభేదమే ఉంటుంది అట్లా నీలముత్పరం వాక్యము అభేదాన్ని బోధించినప్పటికీ అఖండార్థం మాత్రం కాదు ఎందుకనంటే ఒకటి గుణము రెండవది ద్రవ్యము భిన్న జాతులు కలిగిన ఉన్నాయి గుణత్వ జాతి వేరే ద్రవ్యత్వ జాతి వేరే భిన్న జాతులు కలిగి ఉన్నందులన అఖండార్థము కాదు మరే మనగా అభేద కూడా దాని ఎందు ద్వైత ప్రతీతి కలుగుతున్నది ని అఖండార్థం ఎలా ఉంటుంది ద్వైతం యొక్క కల్పనయే సంభవించదు ఈ విధంగా సోయం దేవదత్త అనేటువంటి వాక్యంలో సహ మరియు అయం అనేటువంటి రెండు పదములు ఒకే ఒక అఖండమైనటువంటి దేవదత్త వ్యక్తిని మాత్రము బోధిస్తున్నాయి అక్కడ విశేషణ విశేష భావం గానీ ద్వైత ప్రతీతి గాని లేదు కేవల వ్యక్తి మాత్రమును బోధిస్తుంది స్వయం దేవదత్త అనేటువంటి వాక్యం అట్లే తత్వసి అనేటువంటి మహావాక్యం లో కూడా తత్వ రెండు పదములు కూడా ఏకమాత్రమైనటువంటి అఖండ చైతన్యమును బోధిస్తున్నాయి ఈ అఖండ రూపమైనటువంటి ఏ పరబ్రహ్మ చైతన్యము యొక్క అవగతి మహావాక్యం ద్వారా అవుతుందో ఇది అభిధ వృత్తి ద్వారా ఏ ప్రకారముగా సంభవించదు ఎందుకో ప్రత్యక్షాది ప్రమాణాలకు విరోధం ఉన్నందువలన కాబట్టి లక్షణ వృత్తిని తప్పకుండా ఆశ్రయించవలసి వస్తుంది సంసర్గోవా విశిష్టోవా వాక్యార్థో నాత్రమత అనేటువంటి ఆచారుల ఈ శ్లోకంలో సంసర్గము అనేటువంటి పదానికి అర్థం తెలుసుకుందాము ఏదైనా వాక్యంలో ప్రయోగింపబడినటువంటి శబ్దముల చేత తెలియపడు పదార్థములకు పరస్పర సంబంధము ఏదైతే ఉంటుందో దానికి సంసర్గము అంటారు ఈ సంసర్గము రెండు ప్రకారాలుగా ఉంటుంది ఒకటి అభేద రూప సంసర్గము రెండవది భేద రూప సంసర్గము భేద రూప సంసర్గం ఎక్కడ ఉంటుంది అనంటే వాక్యములో పదములకు సామానాధికారణ్యము ఎక్కడైతే ఉండదో అంటే భిన్న విభక్తిక పదములు ఏ వాక్యములు అయితే ఉంటాయో అక్కడ భేదరూప సంసర్గం ఉంటుంది ఏ విధంగా కుండే బదరాణి సంతి కుండలో రేగు పనులు ఉన్నవి అన్నప్పుడు కుండే బదరాణి కుండ అనే పదం నాకు సప్తమి చెప్పబడింది మరియు బదరాణి అనేటువంటి పదంలో విభక్తి ఉంది కాబట్టి భిన్న విభక్తి కమలు ఉండందువలన ఇక్కడ ఆ భేద రూప సంసర్గం కాకుండా భేద రూప సంసర్గము జ్యోతితం అవుతుంది ఎందుకనంటే కుండలో రేగు ఉన్నవి అన్నప్పుడు కుండ అధికరణమైంది రేగు పనులు ఆధేయములైనాయి వాటిలో పరస్పర భేదము ఉంది ఎందుకు ఆ కుండలో వేసిన రేగు పనులను మళ్ళీ కుండ నుండి వేరు చేసి బయటకు తీయొచ్చు కదా మరియు కుండతో సంయోగ సంబంధం చేత రేగు పనులు ఉన్నాయి కాబట్టి సంసర్గం కూడా ఉంది మరి వేరు చేయడానికి కూడా వస్తుంది కాబట్టి భేదము కూడా ఉంది అందుకని భేద రూప సంసర్గము ఈ కుండకు మరియు రేగు ఉంది ఇక ఆ భేద రూప సంసర్గం ఎక్కడ ఉంటుంది అంటే వాక్యంలోని పదములలో పరస్పరం సామానాధికారణ్యము ఉన్నట్లయితే అంటే ఏక విభక్తి కములు ఉన్నట్లయితే అభేద రూప సంసర్గం ఉంటుంది ఉదాహరణకు ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి నీలముత్పలం అనేటువంటి వాక్యంలో నీలం అనేటువంటి పదము ప్రథమా విభక్తి ప్రథమా విభక్తి గలది ఉంది ఉత్పలం పదము కూడా ప్రథమా విభక్తి గలది ఉంది ఈ రెండిటికి సామానాధికారణ్యం ఉంది అంటే సమాన విభక్తిక పదములలో సమానాధికారణ్యం ఉంటుంది ఇక్కడ అభేద రూప సంసర్గం ఉంటుంది ఎందుకనంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారంగా నీలము అనేటువంటిది గుణము ఉత్పలం అనేటువంటిది ద్రవ్యము మరియు గుణగుణికి సమయ సంబంధం ఉంటుంది కాబట్టి రెండిటికి అభేద రూప సంసర్గం ఉంటుంది అంటే గుణిని విడిచి గుణం ఉండడానికి ఆస్కారం లేదు గుని ఆశ్రయించే గుణము ఉంటుంది కాబట్టి వీటిలో రెండిటికి ఏం సంబంధం ఉంది నీలమైనటువంటి గుణమునకు ఉత్పలమైనటువంటి ద్రవ్యమునకు ఏం సంబంధం ఉంది అభేద రూప సంబంధం ఉంది వాటిని విడదీయడానికి రాదు అందుకని అభేద రూప సంసర్గము ఉంది రెండు కలిసి ఉంటాయి విశిష్ట రూప సంబంధం ఉంది అభేదరూప సంబంధం ఉంది ఈ సంసర్గోవా విశిష్టోవా అనేటువంటి శ్లోకంలో భేద రూప సంబంధమును సంసర్గ అనేటువంటి పదము చేత తెలుసుకోవాలి మరి అభేద రూప సంసర్గం ఏదైతే ఉందో విశిష్ట అనేటువంటి శబ్దం చేత తెలుసుకోవాలి ఈ విధంగా సంసర్గం చేత గాని విశిష్టం చేత గాని నీలముత్పలం వాక్యము లక్షణాను ఆశ్రయించకుండానే కేవలం అభిధా వృత్తి చేత శక్తి వృత్తి చేతనే వాక్యార్థాన్ని బోధిస్తుంది కాని తత్వమశీ మహావాక్యంలో సంసార్గార్థమును గాని విశిష్టార్థమును గాని బోధించుటకు అవకాశం లేదు అభిప్రేతము లేదు ఎందుకు ప్రత్యక్షాది ప్రమాణాల చేత విరోధము కనపడుతున్నందువలన కాబట్టి లక్షణను గత్యంతరం లేక తప్పనిసరిగా స్వీకరించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కావున తత్మశ మహావాక్యంలో అఖండార్థమును బోధించేటువంటి తాత్పర్యమే ఉంది అని విద్వాన్ పురుషుల యొక్క అభిప్రాయము మరియు శృతి యొక్క అభిప్రాయము ఉంది ఎందుకనంటే శృతిలో జీవబ్రహ్మల యొక్క ఆభేద ప్రతిపాదనమే తాత్పర్య విషయమై ఉన్నందువలన సంసర్గముగానే విశిష్టార్థము గానీ బోధించే తాత్పర్యము లేదు ముండకోపనిషత్తు రెండు రెండు ఈ విధంగా చెప్పబడింది భిద్యతే హృదయ గ్రంథి ఛిధ్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్యకర్మాణి తస్మిందృష్టే పరావరే అట్లే అక్కడే ముండకోపనిషత్తులో మూడు రెండు తొమ్మిదిలో బ్రహ్మవేద బ్రహ్మవభవతి అని చెప్పబడింది మరియు బృహదారణ్య ఉపనిషత్తులో సవా అయమాత్మ బ్రహ్మ నాలుగు నాలుగు ఐదులో చెప్పబడింది అట్లే జాబాల శాఖయ్యందు కూడా ఈ విధంగా చెప్పబడింది త్వం అహమస్మి భగవో దేవతే అహంవా త్వమసి అట్లే కైవల్యోపనిషత్తులో సూక్ష్మ సూక్ష్మ నిత్యం తత్వమేవ త్వమేవ తత్ అనంటూ అట్లే ఏకమేవ అద్వితీయం ఏక ఏకధైవాను ద్రష్టవ్యం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ విజ్ఞానమానందం బ్రహ్మ ఈ మొదలైనటువంటి శృతి ప్రమాణాలన్నీ కూడా జీవ బ్రహ్మల యొక్క ఏకత్వాన్నే బోధిస్తున్నాయి కాబట్టి సమస్త వేదాంతముల యొక్క పరమతాత్పర్యము అఖండైక రసపరబ్రహ్మమునందే ఉంది అందువల్ల తత్వమస్యాది మహావాక్యాలు ఉపక్రమోపసంహారాది తాత్పర్య లింగముల చేత సజాతీయ విజాతీయ స్వగత భేద రహితమైన దేశకాల వస్తు పరిచ్ఛేద రహితమైనటువంటి అవిశిష్ట ఆపర్యా అనేక శబ్ద ప్రకాశితమైనటువంటి కేవలం శుద్ధ చైతన్యం నందే తాత్పర్యం గలవై ఉన్నవి శుద్ధ చైతన్యమునే బోధిస్తూ ఉన్నవి జీవ ప్రముల యొక్క ఐక్యమును బోధిస్తున్నాయి అనేకమైనటువంటి శ్రుతులు అట్లే యోగ వశిష్టంలో కూడా ప్రహ్లాదోపాఖ్యానంలో ఈ విధంగా చెప్పబడింది అహం తమ్ తమహం దేవ దిష్ట్యాభేదోస్తి నావయో దిష్ట్యా మత్తా ప్రాప్తో దిష్ట్యా తాం అహం గత మహిమనంత అని ఈ విధంగా జీవ బ్రహ్మల యొక్క ఆ భేదమును చెప్పడం జరిగింది మరియు భేద నిందక వాక్యములు కూడా మనకు శృతుల్లో వినపడుచున్నాయి భేద దర్శనమును నిరాకరిస్తూ మృత్యోత్స మృత్యుమాప్తి యహ ఇహ నానా ఇవ పశ్యతి యదా హి ఏషస్మిన్ అంతరం కురుతే అతత భయం ద్వితీయాద్వై భయం అనంటూ భేద నిందక వాక్యాలు కూడా వినపడుతూ ఉన్నాయి కాబట్టి తత్వం రీ మహావాక్యము సంసర్గార్థమును గాని విశిష్టార్థమును గాని బోధించకుండా లక్షణ అఖండార్థమునే బోధిస్తుంది మరియు అఖండమైనటువంటి బ్రహ్మాకార వృత్తి రూపమైన అహం బ్రహ్మాస్మి అనేటువంటి జ్ఞానం చేతనే మోక్షం కలుగుతుంది అని అంటూ కూడా మనకు శ్రుతులు చెప్తూ ఉన్నాయి తరతి శోకం ఆత్మవిత్వతు కైవల్యం తో మోహోక ఏకత్వమను కశ్వత శివం అద్వైతం చతుర్థం మన్యంతే అనంటూ మాండక్య అట్లే బ్రహ్మబిందూ ఉపనిషత్తు ఏక ఏ హి భూతాత్మ భూతే భూతే వ్యవస్థిత మరియు శ్వేతశ్వేత కూడా ఏకో దే సర్వూతు గూఢవ్యాపీరా కర్మాధ్యక్షివాసీ చేత కగుణ ఇది అనంత శ్రుతయ్య అఖండైక రస వాక్యా ఉప పదేర అత ఇదే విదూషా మతం కాబట్టి భేదాన్ని నిందిస్తూ అభేదాన్ని బోధించేటువంటి అనంత శృతి ప్రమాణముల చేత అఖండ పరబ్రహ్మమే సమస్త వేదాంతములకు తాత్పర్యముగా తెలియబడుతున్నది అని ఈ విధంగా విద్వానుల యొక్క మతం అంటే అభిప్రాయముగా తెలియబడుతున్నది అయితే భాగత్యాగ లక్షణ చేత తత్వమస్య మహావాక్యము మనకు అఖండేకరసమైనటువంటి పరబ్రహ్మ తత్వాన్ని బోధిస్తుంది అని తెలుసుకుంటూ వస్తున్నాం అయితే అఖండైకర స్వరూప వాక్యార్థము ఎలా ఉంటుంది అంటే చెప్తూ ఉన్నాడు ఆచార్యులు ప్రత్యక్ బోధోయ ఆభాతి స్వద్వయానంద లక్షణ అద్వయానందరూపశ్చ ప్రత్యక్బోధైక లక్షణ దేహేంద్రియాదులన్నిటికీ లోపల ఉండి అధిష్టానమై అన్నిటినీ ప్రకాశిస్తూ ఏ చిద్రూపమైనటువంటి ప్రత్యేగాత్మ ఉందో అది అద్వితీయమైనటువంటి అంటే తనకంటే వేరు వస్తువు లేనిదై ఉన్నటువంటి ఆనంద స్వరూపమైన పరమాత్మయే అగుచున్నది అంటే ఈ దేశకాల వస్తు పరిచ్ఛేద రహితమై స్వజాతీయ విజాతీయ స్వగత భేద రహితమై ఏ పరబ్రహ్మతత్వము ఉన్నదో ఆ ఆనంద స్వరూపమైనటువంటి పరమాత్మయే అగుచున్నది అట్లే ఆనంద స్వరూపమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి అద్వితీయమైనటువంటి ఏ పరబ్రహ్మ వస్తువు ఉందో అదే ఈ ప్రత్యేగాత్మ స్వరూపం అగుచున్నది అంటే ఈ ప్రత్యేగాత్మనే ఆ పరమాత్మ ఆ పరమాత్మయే ఈ ప్రత్యేగాత్మ అని ఈ విధంగా అఖండముగా తెలియబడుతున్నది మరి ఇటువంటి అఖండార్థ బోధ వలన లాభం ఏమిటి అని చెప్తున్నారు ఆచార్యులు ఇతమన్యోన్యతాదాత్మ ప్రతిపత్తి అభవేత్ అబ్రహ్మత్వం తమర్థస్ ప్రత్యేగాత్మ మరియు పరమాత్మ ఇద్దరు భిన్నులు కారు మరేమనగా ఒక్కటి అని ఐక్య బోధ ఎప్పుడైతే కలుగుతున్నదో అప్పుడే తొం పదార్థమైనటువంటి ప్రత్యేగాత్మకు అనాది నుంచి ఏ అబ్రహ్మత్వము మరియు అపరోక్షత్వము అనేటువంటి భ్రాంతి ఉండను అది అజ్ఞాన నివృత్తి ద్వారా తత్కార్యమైనటువంటి ఈ అబ్రహ్మత్వాది భ్రాంతి నివృత్తమయ్యి జీవభావము నివర్తింపబడుతున్నది తదర్థస్ పారోక్షం ఎద్యేవం కిం తత్శ్రును పూర్ణానందైక రూపేణ ప్రత్యేబోధోవతిష్టతే అట్లే పరమాత్మ పట్ల ఉన్నటువంటి పరోక్షత్వ బ్రాంతి మరియు అనాత్మత్వ భ్రాంతి ఏదైతే ఉండనో అది తొలగిపోయి ఆ పరబ్రహ్మమే ఈ ప్రత్యేగాత్మ ఈ ప్రత్యేగాత్మయే ఆ పరబ్రహ్మము అనేటువంటి ఐక్య జ్ఞానము కలిగి ఈ ప్రత్యేగాత్మ అఖండానంద స్వరూపుడై ఉండుటయే పరమ లాభము అని తెలుసుకోవాలి ఈ ప్రకారంగా శ్రీ శంకర భగవత్పాదులు వాక్యవృత్తిలో మహావాక్యం యొక్క విచారణ చేసినారు